ం శ్రీ గురువ్యా నమ బ్రహ్మానందం పరమసుమూర్తి ద్వంద్వ గనసృం సులక్ష్యం ఏం విమజలం సర్వీ సాక్షి భూ Havati tam Trivunaday tam Sakurum tam namami Om Om namana Om namidam నిత్యమాత్మస్వరు నిత్యమాత్మస్వం హిదృశ్యం తద్విపరీతం యో నిశ్చయ ఆత్మకు నాశనము లేదు అది అది శాశ్వతముగా ఉండే వస్తువు ఆత్మ సద్రూపం సద్రూపము చే వాసిస్తు ఉంటుంది అలుప్త దృక్ రూపము సాక్షి దృశ్య ప్రపంచములో అనుభవంలోనికి వచ్చేవన్నీ చెడ పదార్థములు అసద్రూపములు ఏదో ఒక దినము నాశనము కావలసిన వస్తువులే అవి సదా నిలిచి ఉండవు అందువల్ల నామరూపాదులతో కనపడే దేహం దేహంతో పాటు ఉండే ఇంద్రియాలు మనోబుద్ధులు ఇవన్నీ అశాశ్వతమైనవి అస్థిరములు వికార స్వభావములు కలవి ఆత్మ ప్రభావము వలనే జగత్తులో నున్నవి ఇంద్రియ సముదాయమునకు వశ్యమై ప్రాణకో ప్రాణికోటికి అనుభవములోనికి వస్తున్నవని గ్రహించాలి ఆత్మ ప్రభావము వలనే జగత్తులో నున్న నున్న నున్నవి ఈ ఇంద్రియ సముదాయమునకు వశ్యమై ప్రాణికోటి అనుభవంలోనికి వస్తున్నాయని గ్రహించాలి సమగ్రంగా తెలుసుకున్న వ్యక్తి దృశ్య జగత్తులో ఇంద్రియ గ్రాహ్యమైనవన్నీ అసద్వస్తువులని గ్రహించిన వాడు వివేకవంతుడు జ్ఞానవంతుడు అని అంగీకరించవచ్చు అది కాబట్టి మానవుడు ఏ ప్రధానంగా జీవించాలి అనేది ఇక్కడ ప్రశ్న మనం ఆత్మ వస్తువు ప్రధానంగా జీవిస్తున్నామా లేక విషయ ప్రధానంగా జీవిస్తున్నామా జగత్ ప్రధానంగా జీవిస్తున్నాం జగదీశ్వరుడు ప్రధానంగా జీవిస్తున్నాం అనే విచారణ చేయమన్నా మనం ఇప్పుడు కూడా ఉదయం లేచినే మొదలు రాత్రి నిద్రపోయే వరకు కూడా రాత్రి నిద్రలో స్వప్నావస్థలో కూడా జాగ్రత్త స్వప్న సుశబ్దలలో కూడా సదా మనం ఏమనుభవిస్తున్నాం ఇంద్రియాలకు ఏ ఏ జగద్భావములు ప్రియా ప్రియములుగా ఉండదు వాటిని మనం మరలా మరలా మరలా మరలా అనిపిస్తుంది అంతే కదా తిన్న అన్నమే తినుట లేదా కొత్త అన్నం తినే అవకాశం ఉందే అందుకనేం చేసాము నూడిల్స్ పెద్ద తింటాం అది పెట్టి మరి అది ప్రియమే కదా అంటే రోజువారీ జీవితంలో దేనికి పోటీ విషయం ప్రియ అప్రియములు జగద్భావం పదార్థభావం భౌతిక ధర్మం శబ్దస్పరి సరోపరసగంధాత్మకమైనటువంటి విషయాలు రోజు విష్ణు సహస్రమం ఏమింటామండి ఒకరోజు వెంకటేశ్వర సహస్రనామం ఒకరోజు శివ సహస్రనామం ఒకరోజు ఆంజనేయ సహస్రనామం ఇంకా భ్రాంతి ఏంటి సోమవారం శివుడే చదవాలి మంగళవారం ఆంజనేయశ్వమే చదవాలి బుధవారం ఏదో ఇదే చదవాలి ఆదివారం ఆదిత్య విదే చదవాలి శుక్రవారం అమ్మవారి పూజించారు అది ఇంకా భ్రాంతి ఈ రకంగా ప్రతి దాంట్లోనూ అంటే సత్వగుణ ధర్మానికి సంబంధించిన ఆరాధనా విశేషాలలో కూడా ప్రియాలు ప్రియా ప్రియా నాకు కనిగా పరమేశ్వరి అమ్మవారి దైవం మిగిలిన వాడు ఇప్పుడు ఏమైపోయాడు ప్రతి క్షణం దేనికి సింక్ అయిపోతున్నాడు దేనికి బంధించబడుతున్నాడు ప్రియాప్రియములు నామరూపములు విషయాత్మకము అంటే కానీ మరి ఆత్మ వస్తువు సద్వస్తువు కదా మిగిలినవన్నీ చిద్రూపములు కదా ఇవి ఇప్పుడు చెప్తున్నవన్నీ ఏమిటవి ఇవి చిద్రూపములు సిద్ధూపం అంటే అర్థం ఏంటి నిరంతరాయంగా మారిపోతా ములావిపు ఎర్రగా ఉంది మొలావిపు ఎర్రగా ఉందా అది వాస్తవానికి అలా లేదు అదే నాకు కనపడుతుందిగా కనబడవచ్చ చూస్తే అది ఎర్రగా ఎందుకని కాంతిలో ఏడు రంగులు ఉన్నాయి ఆ ఏడు రంగులు అందులో ఉన్నాయి ప్రతి పదార్థంలో కూడా ఆ ఏడు వర్ణాలు ఉన్నాయి కానీ దాని మీద పడినటువంటి పరావర్తనం చెందినటువంటి కాంతిలో మిగిలిన రంగులన్నీ కలిసిపోయాయి ఈ ఒకటి కలవలేదు ఇది శేషించి అందువల్ల ఆ రంగుతో కనబడు కాబట్టి ఒక రంగు గౌడంగా కనబడదు ప్రధానంగా కనబడతాం అందువల్ల దృశ్య పదార్థములన్నింటిలో కూడా ఆ రకమైనటువంటి రూప విశేషం కనబడదు ఇప్పుడు ఎక్కడికైనా నువ్వు ఒక చోటకి వెళ్ళేవాళ్ళం నీ కంచంలో ఒక పదార్థం పెట్టే నామరూపాలు నీకు తెలియవు తినాల అది అట్టా కనపడుతుంది నల్లహా మాడిపోయి మసిపోగా ఉన్నాను పదే రోజులకి వెళ్ళం ఇది ఎందుకు వచ్చిన తగాదాలే నేను తిని ప్రమాదం కొంచెం నాకు ఏంటి ఇంత నల్లగా ఉంది ఏంటిరా అని అన్నాం అది బ్రౌనీ అంటాం అనుకో బ్రౌనీ ఏంటేంటి చాక్లెట్ లో మునిగి వెళుతుంది అది ఆ చాక్లెట్ నల్లగా ఉంటుంది కదండీ అది అంత మరి నల్లగా ఉన్న వస్తువులు తినకూడదని మనకు ఒక నియమం సాధ్యమైనంత వరకు నల్లగా ఉన్న పదార్థాలు తినకూడదు హాని కలిగిస్తుంది శరీర ధర్మానికి వ్యతిరేకం అంటే ఎక్కడ మార్పు చెందించు కానీ తినకూడదు మిర్యాదు తినాలనుకోండి మిర్యాలను ఏ బిల్లంలోనో కలిపి తినాలి డైరెక్ట్గా నల్ల నువ్వులు డైరెక్ట్గా తినకూడదు వాటిని బెల్లంలో కది తినాలి ఇట్లా నియమం ఉందనమాట ఒకవేళ నల్లటి వస్తువులు తినాల్సి వస్తే నల్ల నువ్వులు నూనె అది లోపలికి పుచ్చుకోకూడదు తెల్ల నువ్వుల నూనె పుచ్చుకోవాలి కానీ నల్ల నువ్వుల నూనె పుచ్చుకోకూడదు ఇట్లా ఆ నలుపు తమ్ము కూడా చిహ్నం అదిలో తమ్మ వృద్ధిని చేస్తుంది అజ్ఞాన వృద్ధిం చేస్తుంది ఇట్లా అన్ని రూపాలు ఈ జగత్తులో ఉన్న అన్ని వస్తువులు అన్ని నామ రూపాలు కూడా నిరంతరాయంగా మారిపోతూ మరి మారిపోయే వాటిలో మారని ఏమైనా ఉందా ఒకటి అని అన్వేషణ చేశాడు సత్ అంటే మార్పు చెందనిది సర్వకాల సర్వావస్థలలోనూ మార్పు చెందనిది సర్వకాల సర్వ్యవస్థలలోను ప్రకాశించేది సర్వకాల సర్వ్యవస్థలలోనూ ఉండున్నది ఇది సద్వస్తువు లక్షణాలు మరి సద్వస్తువుని ఆశ్రయించినప్పుడు నువ్వు నీ జన మధ్యలో నీ బాల్యవన కౌమార వృద్ధాప్యాల మధ్యలో నీ శబ్దస్పర్శ రూప దశ గ్రంథాల ప్రభావం చేత నువ్వు గుర్తుపట్టినటువంటి గుర్తుపట్టేటటువంటి విషయేంద్రియ పరిజ్ఞానంలో మార్పు చెందే వాటిని ఆశ్రయించడం మరి అధర్మం కదా అట్లా ఆశ్రయిస్తే మరి తెలుసుకోలేవు కదా ఎప్పటికీ సృష్టిని ఆశ్రయించాలా సృష్టి కర్తను ఆశ్రయించాలా అంటే అది ఇంకా ప్రమాదకరమైనటువంటి అసంబద్ధమైనటువంటి విచారం సూర్యాధీయనంతో ఉన్నటువంటి నవగ్రహాలన్నీ కూడా ఆసుడి నుంచే ఉత్పన్నమైనవి కదా ఆసురుడి ఆధారంగానే తిరుగుతున్నాయి కదా ఆసురుడి చేత పోషించబడుతున్నాయి కదా మరి తొమ్మిది గ్రహాల మీద భూమండలం వల్లే ఉండొచ్చు కదా లేదు మన పక్కన ఉన్న చంద్రుడి మీదే లేదు కారణం ఏమిటి అంటే కొన్నిటి మీద సూర్యుడు ప్రభావం విపరీతంగా ఉంది కొన్నిటి ప్రభావం అసలు లేదు తక్కువగా ప్లూటో లాంటి గ్రహాలను కాబట్టి అవన్నీ ఖండాలు హిమయుగాలు వాటి ఆ గ్రహాలన్నింటి హిమయుగాలు నడుస్తున్నాయి కొన్ని ఏమో విపరీతమైన వేడి వాతావరణంలో ఉన్నాయి అక్కడ జీవం మనటానికి అవకాశం లేదు కాబట్టి అన్నీ సమతాస్థితిలో పంచభూతాలు బ్యాలెన్స్ అయినటువంటి అవకాశం ఎక్కడొచ్చింది ఒక భూమండలం మీద మరి ఈ పంచభూతాలు సద్వస్తువులో భాగములు కదా ఆ సూర్యుడు సద్వస్తువులో భాగం కదా ఈ సృష్టి అంతా మరి వాటి మీద ఆధారపడింది కదా ఏ సద్వస్తువు మీదైతే ఈ పంచభూతాలు ఆధారభూతమై ఏ సద్వస్తువు మీద ఏ ఆత్మ ప్రకాశం మీద సూర్యప్రకాశం ఆధారపడము అట్టి సత్యమును నువ్వు గ్రహించే ప్రయత్నం చేయాలి అనేటటువంటి ఉన్నతమైన మార్గంలో ప్రయాణం చేయాలి ఉచతమ మార్గంలో ప్రయాణం చేయాలి అంతేగాని నిమ్నమైనటువంటి నామరూపాత్మకమైనటువంటి మార్పు చెందేటటువంటి పరిణామశీలమైన పదార్థ సంగతమైనటువంటి జగద్భావంతో కూడుకున్నటువంటి శబ్దస్పరిశలో పరసంధాలతో కూడిన విషయాత్మకమైనటువంటి దానిని ఆశ్రయించకూడదు అనేది స్పష్టంగా చెప్తున్నారు అపరోక్షానుభూతిని సాధించాలి అంటే నీ లక్ష్యం ఎక్కడ ఉండాలి సద్వస్తువు మీద ఉండాలి మారే వాటిలో మారని దానిని గుర్తించగలిగేటటువంటి తెలివి రావాలి మారే ప్రపంచంలో మారే సృష్టిలో మారే జగత్తులో మారని సృష్టికర్తని మారని ఈశ్వరుణ్ణి మారని ఆత్మస్వరూపాన్ని గుర్తించగలిగే శక్తిని ఎవడైతే సంపాదించడో వాడి అపరోక్షానుభూతిని సాధించగలుగుతున్నాడు కాబట్టి నీ జీవితాశయం ఏమిటి అంటే నీ అపరోక్షానుభూతిని సంపాదించ మానవ జీవితాశయం ఏమిటి అంటే లక్ష్యం ఒకటే అనేకం లేదు ఏమిటది అంటే అపరోపక్ష అనుపక్షన్ని సాధించు అది ఎట్లా అనేది ఒక క్రమంలో చెబుతున్నాడు ఎట్లా నువ్వు విడప విడిపోవాలి వీటి నుంచి అని మళ్ళీ ఆత్మకు నాశనము లేదు ముందు సద్వస్తువులు నిర్ణయం చేశాడు నాశనం లేదు అనేది ఎందుకు చెప్పాడు నిత్య వస్తువు అది మిగిలాని ప్రతి వాడు తన శరీరం ఎట్లా చూస్తున్నాడు లేకపోతే వాడు లేడు కాబట్టి శరీరం లేకపోతే నేను లేనని అనుకుంటున్నాడు కాబట్టి శరీరాన్నే తనకు ఆధార వస్తువుగా చూస్తున్నాడు కాబట్టి శరీరం నిత్య వస్తువు అనుకుంటున్నాడు కానీ పంచభూతాల సముదాయంగా కదా ఈ శరీరం వచ్చింది మరి అంతేనా మరి శరీరం ఎవరి మీద ఆధారపడి ఉన్నట్టు ఇప్పుడు పంచభూతాల మీద ఆధారపడి మరి ఆ పంచభూతాలు ఎవరి మీద ఆధారపడి సూర్య చంద్ర అగ్ని మండలముల మీద ఆధారపడి మరి ఆ సూర్య చంద్ర అగ్ని మండలం ఏదైనా ఆధారపడి ఉన్నాయి ప్రకాశం మీద ఆధారపడి మరి ఆ ప్రకాశం ఎవరి మీద ఆధారపడి ఆత్మ మీద ఆధారపడి కాబట్టి శరీరం నిత్యం అనుకోవడం తప్పు కదా నేను శరీరం మీద ఆధారపడి ఉన్నాను అనుకోవడం అంతకంటే తప్పు కదా ఈ శరీరమే మరో దాని మీద కదా అలాగే మరి అటువంటిప్పుడు అనిత్యమైన దాని మీద నాది నశించి నాకు ఆధారంగా స్వీకరించాను అనటం వల్ల నువ్వు కూడా అదే వస్తు కాబట్టి అనిత్య వస్తువుని విడిచిపెట్టాలి శాశ్వతమైన నాశరహితమైనటువంటి ఆత్మ వస్తువుని ఆశ్రయించాలి అది శాశ్వతముగా ఉండే వస్తువు ఆత్మ సద్రూపము అంటే ఈ మూడు రూపములు ఎన్ని రకములు ఎన్ని అసలు సద్రూపము చద్రూపము చేద్రూపము ఆనందరూపము సచ్చిదానందం అనమాట ఉన్నది అది అంటే అండి ఈ సృష్టిలో సచ్చిదానందమే ఉన్నది అంతటా వ్యాపించింది ఈ నామరూపాలన్నీ ప్రతిబింపాలు బింబం ఏమిటి అంటే సత్ రూపమే బింబం చిద్రూపము ఆనందరూపము కూడా ప్రతిబింపాలి కాబట్టి సద్వస్తువు మొదట చిత్ర రూపంగా చైతన్యంగా ప్రతిబింబించింది ఆత్మ చైతన్యంగా ప్రతిబింబించింది ఆ చైతన్యం ఆనందరూపంలో ప్రతిబింబించింది ఆ ఆనందం నుంచి పంచబోతాలు ఆనందం నుంచి అన్ని వచ్చేసి కాబట్టి ఆనందమే మహత్వం కాబట్టి మానవులు అందరూ దేని కొరకు జీవిస్తున్నారని అంటే ఏం చెప్తారు ఆనందం కోసం జీవిస్తాం ఇప్పుడు ఎందుకు చేసేవరా ఆనందం కోసం అంటున్నారు ఆనందం అంటే అది బుద్ధికంటే అవతల ఆనందం అనేది బుద్ధి కంటే అవతల్ బుద్ధికంటే తల్లి కాదు అని కానీ నువ్వు జీవించే దేనికోసం ఆనందం కోసం కాబట్టి వస్తు ఉపలబ్ చేత నిర్ణయింపబడనిది ఏదైతే ఉన్నదో కారణరహితమైనటువంటిది ఏదైతే ఉన్నదో దానికి ఆనందమైన పేరు కారణ సహితమైనటువంటి దానికి ఆనందమైన పేరు కాదు కారణరహితమైనటువంటిది ఆనందం కాబట్టి అట్టి కారణ స్థితిలో ఉన్నటువంటిది ఏదైతే ఉందో అది చైతన్యం ఆ ప్రకాశం ఏదైతే ఉందో అది చైతన్య ప్రకాశం దానికి ఎట్లా ప్రకాశించే లక్షణం వచ్చిందంటే ఆత్మ యొక్క స్వయం ప్రకాశక లక్షణం నుంచి ప్రథమ ప్రజింబంగా చైతన్యానికి ప్రకాశించగలిగే శక్తి ఆ ప్రకాశ లక్షణం మరింత పరిమితమైనప్పుడు ఆనందమైంది ఆనంద లక్షణం మరింత పరిమితమైనప్పుడు మతిపోతానే ఆ పంచభూతాలు మరింత పరిమితమైనప్పుడు స్థావర జంగ దేవరాశి అది ఇంకా పరిమితమైనప్పుడు అని బాని మనిషి వరకు జీవుడు ఈ రకంగా పరిమితం పరిమితం పరిమితం పరిమితం పరిమితం సబ్సెట్ సబ్సెట్ సబ్సెట్ సబ్సెట్ సబ్సెట్ గా అణువు దాకా వచ్చేసింది ఆ అణువు నుంచి మహత్వ వరకు వ్యాపించడం అంత ఏమిటి అంటే ఆ సచిదానందమే ఏదిూ చేతన పదార్థము స్వతసిద్ధంగా భావిస్తూ ఉంటుంది భాషిస్తూ ఉంటుంది అంటే ప్రకాశం స్వతసిద్ధంగా ఎందుకన్నదంటే అదే మొదటి ప్రకాశం ఆత్మ యొక్క స్వయం ప్రకాశం తర్వాత మళ్ళా ప్రకాశ లక్షణం దేనికి ఉంది అంటే చైతన్యానికే ఉంది ఇంక దేనికి లేదు ఆనందం ప్రకాశించదు ఆనందానికి ప్రకాశ లక్షణం లేదు ప్రకాశ అనుభవం ఈ సెల్ ఫోన్లో లైట్ లేదండి ఫినిష్ ఇందులో ఎన్ని ఉన్నా అది అన్నీ ఉన్నాయి ప్రకాశం లేదు ఇంకది పనికిరాదు ప్రకాశ సాక్షిత్వంలో ప్రకాశం యొక్క సమక్షంలో నువ్వు దాంట్లో అనుబంధ చేసుకుంటున్నావు అంతేనా పిక్చర్ ట్యూబ్ అనేది పని చేయకపోతే టీవీ లేదు అన్నీ ఉన్నాయి బట్ గన్ ఎలక్ట్రానిక్ గన్ అలా వస్తేనే ఆ లైట్ అనేది ఎమిట్ అవుతేనే దాంట్లో అన్నీ ప్రతిబింబించి అన్నీ నువ్వు చూడగలుగు కాబట్టి సమస్త జగద్వస్తు పదార్థం అంతా కూడా ఏమండి ఆ ప్రకాశం ఉంటేనే నువ్వు దాని ఏమైనా అనుభవించగలవు ఆనందానుభవం అనేది ప్రకాశం లేకుండా సాధ్యం కాదు దాని లక్షణం బేస్ చేసుకుని ప్రకాశం అని పేరు పెట్టారు అంతే కాబట్టి చైతన్య ప్రకాశం లేకుండా ఆనందానుభవం లేదు కాబట్టి చైతన్యం సతసిద్ధంగా ప్రకాశిస్తున్నట్టే కనపడదాన్ని కానీ మూలాన్ని విచారిస్తే దానికి స్వయంగా శక్తి లేదు ఆత్మ యొక్క స్వయం ప్రకాశక లక్షణం చేత ప్రథమ ప్రతిబింబం కాబట్టి చైతన్యం ప్రకాశిస్తారు లైట్ను పెట్టుకెళ్ళి అద్దం ముందు పెట్టామండి మొదటి అద్దం ముందు పెట్టాం ఈ అద్దం కూడా లైట్ వలె ప్రకాశిస్తూ లైట్ వలె ఈ ప్రతిబింబం ఏంటి మరో అర్థం మీద పడింది ఆ అర్థం కూడా ప్రకాశిస్తున్నాడు కాదు ఆ ప్రతిబింబం మరో అర్థం ఆ ప్రతిబింబం మరో అర్థం ఆ ప్రతిబింబం మరో అర్థం ఇట్లా ఒక ప్రతిబింబం ఒకరో మరో అర్థంలో ప్రతిబింబిస్తూ పోయి అర్థం చెడవస్తు చైతన్యం ఒక స్థానంలోనే ఉంది కదలకుండా పరిణామరహితంగా ప్రకాశిస్తుంది ఇదేమైంది ప్రథమ ప్రతిబింబం అయినటువంటి చైతన్యంలో పడింది ఇది విపరీతంగా ప్రకాశిస్తున్నాడు అది ఇంకో దాంట్లో పడింది కొద్దిగా ప్రకాశం తగ్గింది అది ఇంకోటి అది ఇంకోటి అది ఇంకోటి తగ్గగా తగ్గ తగ్గ చివరి అమీవా దాకా వెళ్ళింది వెళ్ళేటప్పటికి అమీవా ప్రకాశిస్తుంది అంటే ఎవడు నమ్ముడు కానీ అణువు ప్రకాశిస్తుంది ప్రతి అణువు ప్రకాశిస్తుంది అదే మన జీన్ థీరీ చెప్పేది ఎవరి జీన్ హ్యాస్ ఇట్స్ వే ఆఫ్ లైటింగ్ ఎవిటింగ్ ఎవ్రీ ఎలక్ట్రాన్ యాజ్ గాడ్ ఇట్స్ ఓన్ వే ఆఫ్ లైట్ ఎమిషన్ అందుకనే మనం ఎల్ఈడి అక్కడైతే తయారు చేసాం లైట్ ఎమిషన్ డయోడ్ కదా ఇట్లా ప్రతిదీ ప్రకాశం చేతనే ఆధారపడింది ఘన పదార్థములు కావచ్చు వాయు పదార్థములు కావచ్చు ద్రవ పదార్థములు కావచ్చు అన్ని వాటి యొక్క అనుష్ఠానములో ప్రకాశమైన వాటి యొక్క ఘనస్థానంలో చూస్తే ఇప్పుడు ఇది ఇది ప్రకాశిస్తున్నాడు ఇది ప్రకాశించదు అవునా కదా ఇది ప్రకాశిస్తున్నాడు ప్రకాశించదు కానీ ప్రకాశం లేకుండా దీనికి ఈ షేప్ లేదు ఈ ఆధారం లేదు దీనికి ఆధారభూతమైన ప్రకాశమే ఎట్లా దీని రూపాంతరాన్ని చెందించి అగ్నిలో పడిపోయి ఏమై ప్రకాశం ప్రకాశంలో వెలిసిపోయి దీనికి రూపం లేకుండా వాయువు వాయువులో కలిసిపోయింది పంచభూతాలు దేనికి దానికి విడిపోయినాయి విడిపోయి ఏమైపోయింది ప్రకాశం విచ్ఛేదం అయిపోయింది ప్రకాశం వెళ్ళి చైతన్యంలో కలిసిపోయింది అట్లాగే రేపొద్దున ఈ పంచభూతాత్మకమైన దేహం విచ్ఛేదం అవుతుంది ఇప్పుడు పంచభూతాత్మకమైన దేహంలో ప్రకాశం ఉందా లేదా అది వెళ్ళి చైతన్యంలో కలిసిపోవాలి ఆ చైతన్యం స్వాత్మ స్వరూపంలో కలిసిపోవాలి అప్పుడేమైపోయింది ముక్తి ఆ రకంగా నువ్వు ఈ ఆత్మ వస్తువుని తెలుసుకోవాలి ఇందులో ఉన్నటువంటి ప్రకాశాన్ని తెలుసుకోవాలి అట్లా నీ లోపల ఉన్న స్వయం ప్రకాశక లక్షణాన్ని అలా గుర్తుపెట్టాలనే చెప్తున్నా అలుప్త దృక్ రూపము సాక్షి అంటే లుప్తం అంటే మిక్స్ అవ్వతము అంటే అంటే లోపించి పోయేది అలుప్తం అంట ఎప్పటికీ పోదే ఇంకేమిటి ఈ సృష్టిలో రుణాలు దృక్కు దృశ్యం ఈ వస్తువుని చూడాలి ఇప్పుడు ఈ వస్తువు చూస్తున్నావు లేదా ఇది ఈ దృశ్యం కనపడాలంటే ఏమండాలి ఈ దృక్కు లేకుండా ఈ దృశ్యం కనబడాలి గుడ్డివాడు ఉన్నాడు అంటే ఏకత్తు లేదా ఇడ్డివాడికి దృశ్యంగా లేదు రాలేదు దృశ్యంగా లేదు కావడం ఏంటి దృగ్ లోపం ఉంది అట్లాగే అలుప్త దృగ్ ఎటువంటిది అది అది దృగ్వస్తువు ఎటువంటి దృగ్వస్తువు ఎప్పటికీ పోనటువంటి దృగ్ వస్తువు ఇంకేమిటి సాక్షి అయినటువంటి దృగ్ వస్తువు రెండు లక్షణాలు ఒకటి అలుప్తము రెండు సాక్షత్ ఇప్పుడు నీ దృక్కు సాక్షి సాక్షిటా మనసు దృక్ ఏమిటనేది డిసైడ్ చేస్తే ఆ దృక్ అనగా ఏమి అని అడగాలి ప్రశ్న దృక్ ఏది అంటే ఏం చేయాలి ఏది దేని మీద ఆధారపడిందో తెలిస్తే తప్ప ఏది దృక్కో ఏది దృశ్యమో తెలియాలి అంతేనా కాదు నేనేమన్నా దృక్ దృశ్య వివేకం అన్నా దీనికంటే ఇప్పుడు నేను విలువగా ఉన్నానమ్మా నేను సాక్షిని అయినా కదా దీనికంటే నేను దృక్కిడు ఇది దృశ్యం అంతే కదా కన్ను అనేటటువంటి గోడకం కన్ను అనేటటువంటి నేత్రేంద్రియ భాగం మెదడులో పనిచేస్తుండబట్టి కన్ను పనిచేస్తాను అంతేనా కదా కన్ను స్వయంగా చూడదలగల ఇది పనిచేస్తాను కాబట్టి ఇది పనిచేస్తాను అంతేనా కాబట్టి దీన్ని చూస్తున్నది ఎవరు వీడు ఆ ఇంద్రియ భాగం చూస్తుంది కాబట్టి ఇంద్రియం దృక్కు కన్ననే గోళకం దృశ్యండి ఇంద్రియం స్వయంగా పనిచేస్తుందా శబ్దస్పర్శ రూపరసగంధ జ్ఞానం చేత పనిచేస్తుంది దీని వెనక ఆ జ్ఞానం లేదనుకో ఇక్కడ ఇంద్రియం అంటే పనిచేస్తుంది కాబట్టి జ్ఞానం దృక్కు పంచతన్మాతలతో కూడిన జ్ఞానం దృక్కు ఇంద్రియం దృశ్యం మరి పంచతన్మాతలతో కూడిన జ్ఞానం స్వయంగా పనిచేస్తుందా మనస్సు యొక్క అనుసంధానం వల్ల పనిచేస్తుందా మనస్ లేకపోతే ఎందుకని ఆ శబ్ద శబ్దస్పర్శ రూపంధాత్మకమైనటువంటి జ్ఞానం హార్డ్ డిస్క్ హార్డ్ డిస్క్ లో స్టోర్ అయినటువంటి మెమరీని ఎవరు అనుసంధానం చేస్తున్నారు మరి మనస్సు కాబట్టి మనస్సు దృక్కుమాత్రాలతో కూడిన జ్ఞానం దృశ్య మరి మనస్సు చూస్తుందా బుద్ధి నిర్ణయిస్తే చూస్తుందా బుద్ధి నిర్ణయిస్తేనే తప్ప ఇది బాటిల్ అంట ఆ ఎవరు చేశారు మనసు ఏం చేసింది ఒక పది ఆప్షన్లు ఇచ్చింది ఇది నిలువుగా ఉంది ఇది అడ్డంగా ఉంది ఇది ట్రాన్స్పరెంట్ గా ఉంది ఏడు పోయడానికి కొరికి వచ్చింది దీనికి మోత ఉంది దానికి పైన ఉంది అని దాని లక్షణాలన్నీ రేఖరకు పెట్టింది ఓహో ఈ లక్షణాలన్నీ ఉంటే ఎవరు బాటిల్ ఎవరు చెప్పారు బుద్ధి ఆ ఎవరు చేశారు బుద్ధి కాబట్టి ఇప్పుడు ఎవరు బుద్ధి అది దృక్కు మనస్సు దృష్టి బుద్ధి స్వయంగా పనిచేస్తున్నాం ఇప్పుడు బుద్ధి మహత్తత్వం మీద ఆధారపడి పనిచేస్తాం ఎందుకని పంచభూతాలలో ఉన్నటువంటి అపంచీకృత భాగం ఏదైతే ఉందో అది మహత్తత్వం ఆది దేవత భాగం ఉందో అదంతా కూడా మహత్తత్వం అధిష్టాన దేవత ఆ అపంచీకృత భాగాలు ఇవన్నీ కలిపితే మహతత్వం పంచీకరణలో ఆకాశంలో ఆకాశం జలంలో జలం వాయువులో వాయువు అగ్నిలో అగ్ని వృద్ధులో వృద్ధు ఇలా ఉన్నాయా లేదా మూలం మీద అవన్నీ ఏమిటి అర్థభాగములు పంచీకరించబడలా అపంచీకృతంగా ఉండిపోయాయి ఆ అపంచీకృత అర్థభాగములు ఈ ఇటు ఐదు ఇటు ఐదు ఆ విడిపోయినాయిగా విడిపోయిన వాటికి అధిష్టాన దేవతలు ఉన్నారా లేదా ఆ అధిష్టాన దేవతలు ఈ అపంచీకృత భాగము ఇవన్నీ గెలిస్తే మహతత్వం మరి మరి ఆ మహతత్వం పనిచేయకుండా ఈ అమహత్తైన బుద్ధి పనిచేస్తుందా స్వయంగా పనిచేయాలి కాబట్టి మహత్తత్వం దృక్కు బుద్ధి దృశ్యం అంటే మహత్తత్వం అంతా అవ్యక్తంలో ఏమైపోయింది అణు అయిపోయింది అర్థమైన బ్రహ్మణ అవ్యక్త మహత్ అనేటటువంటి స్థితిలో ఈ మహత్ అంతా అవ్యక్తంలో ఆవరిందంత అవ్యక్తం ఏమైంది స్పేస్ అవ్యక్తం అంటే స్పేస్ అదైన ఈ వాతావరణం అనేటటువంటి పొర దగ్గర నుంచి లెక్క భూమండలం మీద ఆక్సిజన్ వ్యాపించి ఉన్నటువంటి వాతావరణం పొర ఏదైతే ఉందో ట్రోకోస్పియర్ అక్కడ నుంచి ఆకాశం అని చెప్తున్నాం మనం దాని అవతరణ అంతరిక్షం ఈ ట్రోకోస్పియర్ లోపలే వాయువు ఉంది ఈ ట్రోకోస్పియర్ లోపలే అగ్ని ఉంది ఈ ట్రోకోస్పియర్ లోపలే జలం ఉంది ఈ ట్రోకోస్పియర్ లోపలే పృథ్వీ ఉంది ఈ ట్రోకోస్పియర్ లోపలే అన్ని జీవరాశులు ఉన్నాయి ఈ ట్రోకోస్పియర్ లోపలే అన్ని పదార్థాలు ఉన్నాయి అంటేనా ఇదంతా దాని అవతలన్న అంతరిక్షంలో ఎంత అబ్బో లెక్క వేయడానికి వీలు కాదు అంత మైన్యూట్ పార్టీ మరి ఇప్పుడు అదేమైంది అది ఇది దృశ్యం ఎటు తెలిసిందే మనకి రాకట్లో పైకి వెళ్ళాం పైకి చూస్తే ఇక్కడ ఎంత కనబడుతుంది అను ఇంటి ముందు నిలబడ్డాం ఈ పారి కంటస్తులు బిల్డింగ్ పెద్దగా కనబడింది మనం ఏరోప్లెయిన్ లో వెళ్ళాం ఇది కాబట్టి ఎప్పటికప్పుడు నీకు విహంగ వీక్షణం పై నుంచి చూసేటటువంటి నిరపేక్ష దృష్టి అన్నది ఇంత చూడని ఏమన్నారు నిరపేక్ష దృష్టి ఈ నిరపేక్ష దృష్టిని ఆశ్రయించి చూసినప్పుడు ఏమైంది సాక్ష్యత్వాన్ని నిరపేక్ష దృష్టికే అందుతుంది సాపేక్ష దృష్టికి అనదు దృశ్య రూపములన్నీ కూడాను సాపేక్షములు అంటే అర్థం ఏంటి ఇది సెల్ఫోన్ రెండు ప్లాస్టిక్ వస్తువులే దృష్టి పోలికతో నడుస్తుంది కానీ నువ్వు సాక్షిత్వం పొందాలి అంటే ఏ దృష్టిని ఆశ్రయించాలి నిరపేక్ష దృష్టిని ఆశ్రయించాలి అబ్సల్యూట్ ఇది రిలేటివ్ అబ్సల్యూట్ దృష్టిని ఆశ్రయిస్తేనే నువ్వు సాక్షిని తెల్చగలుగుతావు కాబట్టి నీలో కూడా ఒక అబ్సల్యూట్ ఉంది అది ఒక ఆత్మవస్తుంది అది ఇన్కంపేరబుల్ ఇన్సెపరబుల్ శరీరంలో అనేకంగా వణువులు ఉండొచ్చు విఘటన చెందొచ్చు సంయోజన చెందొచ్చు సప్తధాతువులు ఉండొచ్చు సప్తధాతువులు పరిణామం చెందుతు ఉండొచ్చు మార్పు చెందవచ్చు బాల్యవల కౌమార వృధా వ్యవస్థలు ఏర్పడవచ్చు శరీరానికి ఎన్ని జరిగినా నేను మారడం నేను మారుతానా మారట ఎలా చెప్పగలవు నీ ఉయ్యాలలో ఉన్న ఫోటో వీడి ఉయ్యాలలో ఉన్న ఫోటో వీడి స్కూల్ గోయింగ్ ఫోటో వీడి కాలేజ్ గోయిన ఫోటో వీడి అన్ని చూపిస్తే ఎవరన్నావు నేనే అన్నావు అదే నేనేమిట్రా ఇక్కడేమో జానాభిద్రేమన్నావు ఇక్కడేమో పొడిగయ్యో అక్కడ అంతాయో ఇక్కడ ఎంతయ్యో ఇక్కడ మారిపోయా అంత రూపం మారిపోలా నామరూపాలు మారిపోవడాలా పుట్టినప్పుడు నామ లేదు ఉందా ఎవర లేదు తర్వాత నామం నామ తర్వాత నామరూపాత్మకమైన పరిణామం అంతా జరిగింది ఇంత దృశ్య రూప విఘటనం ఇదంతా ఇది లొప్తము కొంతకాలం తరాలు పోయింది అంతేకాదు జరిగేది ఏముంది ఇప్పుడు కనబడుతున్న శరీరం కొంతకాలం తర్వాత ఏమైంది పోయింది మరి ఆధారంగా ఉన్న దృక్స్థితి పోతుందా అది కూడా లేదు కాబట్టి దృక్కును నిర్వచించాలి అంటే ఏం చేయాలంటే దానికి ఇప్పుడు ఒక విశేషణ సమావేశం ఒక సంస్కృత సమావేశం ఏమిటన్నాడు ఇప్పుడు అలుప్త దృక్కు రూప సాక్షి దృక్కు కిందకి నేను చూస్తున్నా కాబట్టి నాకన్నీ దృక్కు అనే కాన్సెప్ట్ పెట్టుకుంటా ఉంటారని చెప్పి అలుప్తని అంటే కిందకి వచ్చేసి దృశ్యాన్ని కొట్టుకుని దాన్ని అనేస్తాడు సాపేక్ష స్థితిలోకి వచ్చేసి ఇదే అది బాటిలో ఆత్మ అంట బాటిలో ఆత్మ వదు ఆత్మలో బాటిలో అంశం పోతాం అంటే వేరులో మహత్తత్వం అంశం పోతాం మహత్తత్వంలో పంచభూతాలు అంశం పోతాం పంచభూతాలలో జీవరాశులు అంశం పోతాం జీవరాశులలో అదే డిఎన్ఏ అంశం ఇవ్వత అనుఘటన విఘటనల ద్వారా ఆ బయోథిరీ ద్వారా బయోమెకానిజం ద్వారా నీ శరీరం ఉత్పన్నమయ్యింది అది నీ దాంట్లో కాబట్టి ఈ శరీరము ఆ అవ్యక్తము ఒకటే అన్నావా చూస్తే అంటే అంశీభూతంగా చూస్తే ఒకటే వేరే ఏం లేదా లక్షణ రీత్యా అందుకని నేను చూడటాన్ని ఏమన్నారు లక్షణరీత్యా చూచుట అన్నారు కాబట్టి దృక్కుని విశ్లేషించాలంటే ఎట్లా విశ్లేషించాలంటే ఇప్పుడు లక్షణరీత్యా విశ్లేషించాలే గాని పదార్థరీత్యా విశ్లేషించకూడదు ఇది హైడ్రోజనా ఇది ఆక్సిజనా ఇది ఇది ఇది హీలియమా లేకపోతే ఇది ఐరనా ఇది బంగారమా అంటే అది భౌతిక దృశ్య లక్షణం పదార్థ లక్షణం సాపేక్ష లక్షణం నిరపేక్ష లక్షణమైనటువంటి దృక్పద్ధతిగా కాబట్టి దృగ్దీక్ష ఇచ్చేటప్పుడు ఎక్కడ ఇస్తాడు ఇప్పుడు అవ్యక్తం అవతలిస్తాడు ఏకంగా ఆ దృగ్ దీక్ష ఎక్కడిస్తాడు అందుకని అవ్యక్తానికి అవతలిచ్చేస్తాడు ఏకంగా అందుకని దాన్ని పట్టుకోవడం చాలా కష్టం నిలుపుకోవడం చాలా కష్టం అట్లా నిలుపుకోగలిగిన సమర్థుడు ఎవడైతే ఉన్నాడో వాడికి సరాసరి అఖండ ఎవరికైనా పట్టుకోగలిగే సమర్థత వస్తుంది అందుకని ఆత్మకి ఇప్పుడు ఏం వేశాడు విశేషణంగా అలుప్త దృగ్రూప సాక్షి కాబట్టి దీని ఇట్టాగే గుర్తుపెట్టుకోవాలి నేను ఇట్టాగే పట్టుకోవాలి అంతేగాని దాని స్థితిని కిందగా దించకం ఎప్పుడైతే ఆల్రెడీ దృక్ అన్నాడో ఆటోమేటిక్గా సాక్షి అయింది కదా మరి పక్కనది మళ్ళీ ఎందుకు వేశాడు కారణం ఏమిటంటే దృగ్ స్థితి కూడా ఒకటి ఈ దృక్కు కూడా ఒక స్థాయికి వెళితే రహితం అయిపోతుంది ప్రకృతి అంటున్నా లేదా ప్రకృతిని దాటిపోతే గుణాం ఇంకా దాటిపోతే ఎరుకని దాటిపోతే గుణరహితం ప్రతిదానికి ఒక అతీత స్థితి ఒక రహిత స్థితి ఎప్పుడు ఉంటున్నాయి ఒకటి చెప్పాము అంటే దానికి తప్పనిసరిగా అతీత స్థితి ఉంటుంది రహిత స్థితి కూడా ఉంటుంది మరి సాక్షి అంటే నువ్వు ఎక్కడ పట్టుకోవాలి ఉన్నప్పుడు పట్టుకోవాలా అతీతంలో పట్టుకోవాలా రహితంలో పట్టుకోవాలా రహితంలో లేదు లేదుగా అసలు కాబట్టి అతీతంలోనే సాక్షి కాబట్టి దృగ్ వస్తువు ఏదైతే ఉందో ఆ దృగ్ వస్తువు కూడా సాక్షి ఏదైతే ఉన్నది ఆత్మ దృక్కు వరకే ఆగిపోతావేమోనని మళ్ళీ సాక్ష్యాత వేసాడు సాక్ష్యో లక్షణం దృశ్యాను దృగ్ వివేకాన్ని విచారిస్తూ వెళ్ళి దృక్కును నిర్ణయించి దృక్కు అతీతమైన లేదు ఇప్పుడు ఎక్కడ దాకా నిర్ణయం చేశాను అవ్యక్తం దాకా దృక్ అని చెప్పాడు అనడానికి కూడదు ఆత్మ సర్వగలం దృశ్యం ఉన్నంత వరకు దృక్కు ఉంటుందా అంటే దృశ్యానికి ఆధారంగా దృక్కుని చెప్తున్నాం ఆధార విమర్శగా చెప్తున్నాం నిరపేక్ష పద్ధతిలో ఆధార విమర్శ చాలా ముఖ్యమైనటువంటి అట్లాగే దృశ్యమేమో నిరంతరాయంగా పరిణామం చెందిపోతారు దృక్కు పరిణామం చెందట పరిణామం చెందే దృశ్యములలో పరిణామం చెందనిది దృక్కు ఆత్మ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆత్మ సర్వగతం దృశ్యంలోనూ ఉంది దృక్కులో కూడా ఉంది ఆత్మ సర్వగతం కాబట్టి ఇప్పుడు అక్కడ దాకా వెళ్ళిన తర్వాత అవ్యక్తం నుంచి ఆత్మ ఆత్మ దృక్కు అవ్యక్తం దృశ్యం అంటానే దానికి లోనం వచ్చేస్తున్నాడు అందుకని ఏమన్నాడు అలుప్త దృక్ సాక్షి ఆత్మ అది సంస్కృత సమాచారంలో ఎంత విశేషం ఉన్నా ఇట్లా చక్కగా విచారణ చేసుకోవాలి తర్వాత స్వామి ఇప్పుడు నిరపేక్ష పద్ధతి అంటే మనలో ఉన్న ఆత్మ ఇంకా దృక్ పైన ఉంటే కదా చూసుకోగలుగుతాం అది తర్వాత మళ్ళీ ఆత్మ నేత బ్రహ్మ సంగతి వ్యవహారం వేరే ఆ గొడవ వేరే ఇంకా పైకి చెప్పేప్పుడు దాని పద్ధతి మార్చేస్తాం దృశ్య ప్రపంచములో అనుభము అనుభవములోనికి వచ్చేవన్నీ జడ పదార్థములు మళ్ళా ఇప్పుడు దృశ్య అంటే అలుప్త దృక్ వివరించే ప్రయత్నం చేస్తున్నాడు ఇప్పుడు ఇందాక ఏం చెప్పాము మనం బాటిల్ తీసుకున్నాం బాటిల్ కాకపోతే పెద్ద తీసుకోవాలి పెద్దా కాకపోతే మా మామిడికాయ పప్పు తీసుకోవు ఆ పదార్థం బాగుంటుందో బాగోదా అంటే ఏం చెప్పావు నీకు అనుభూతినిస్తోంది కాదు అనుభవాన్ని ఇచ్చిందిగా ఆ అనుభూతి ప్రియాప్రియమలో ఏదో ఒకటై ఉంటుందిగా అప్పుడు ఏమని చెప్పావు ప్రియమను అప్రీయమనో అనుభూతి నిర్ణయాన్ని చెప్పావు అదే దృశ్య వస్తువు కదా అది దృగ్ వస్తువు కాదు ఎందుకంటే దృక్కు అనుభూతినివ్వదు దృశ్యమే అనుభూతినిస్తుంది కాని దుర్క్ అనుభూతినివ్వదు దుర్కు విలక్షణమైనది దేనికి విలక్షణమైనది దృశ్య విలక్షణమైన దృశ్యమేమో శబ్దస్పరిశ రూపరస గ్రంథాలతో కూడుకుని ఉంటుంది దృక్కు ఏమో దానికి విలక్షణం కావాలి అది జడము చేతనం కంటే ఎట్లా డిఫరెంట్ ఇప్పుడు మరి జడమంటే ఏమిటి తనకు తాక చేతనంటే తనకు తా కదలగలిగినది మరొక దానిని కదిలించగలిగినది కాదు కాబట్టి దృక్ అనే ఆధారం లేకుండా దృశ్య నిర్ణయం ఉంది అసలు నిర్ణయమే లేకపోతే అనుభూతిందే అనుభూతి కూడా ఒక నిర్ణయ కాబట్టి అంత నిర్ణయ పద్ధతిగా జరుగుతుంది కానీ సాపేక్ష నిరపేక్ష దృష్టికోణ భేదం దృశ్య రూపంలో ఉన్నప్పుడు ఎలా ఉంది సాపేక్ష పద్ధతిగా ఉంది దృగ్ ఉన్నప్పుడు ఎలా ఉంది నిరపేక్ష పద్ధతి కాబట్టి సమస్తము ఈ జగత్ కూడా దృశ్య రూపంగానే ఉన్నది కాబట్టి దీనికి ఏ దృశ్యం తన్నదిశ్యం తన్నదైతే దృశ్యముగా కనబడుతున్నదో అది ఏదో ఒక కాలంలో నశించున్నది ఏదో ఒక కాలంలో నశించిపోతుంది ఏంటంటే హిమాలయ పర్వతాలు నేను పుట్టకమేస్తున్నాయి నేను పోయినా కూడా కదండి అది ఎవరు చెప్పారో ఉండవని ఉన్నాయి సత్యమే ఏదో ఒక కాలంలో లేవు ఒక కాలంలో అక్కడ సముద్రం ఉంది ఒక కాలంలో అక్కడ మాన సరోవరమే ఉంది అదేమైంది పెద్ద భూలోపం వచ్చింది భూమిలో ప్లేట్లు గుద్దుగున్నాయి మాన సరోవరం హిమాలయ పర్వతాలు వచ్చేసి ఈ రకంగా పర్వతాలు ఏర్పడుతున్నాయి ఇది ఫలితాలు ఏర్పడేటట్టు విధానం మరి ఒక కాలంలో లేవుగా ఒక కాలంలో ఉన్నట్టు చూస్తున్నాయిగా మనలో ఒక కాలానికి ఏమవుతాయి లేవు కాబట్టి అనంతముగా జగత్తు కనబడుతున్నప్పటికీ చూడ్డానికి ఏడు కోట్ల మంది మనం రబ్బు చాలా మంది బాబు ఎంతమంది తెలుసుకుంటాం ఎంతమంది ఇంటికి కలుస్తాం భూమండలం మీద ఏడు ఖండాలు భూమండల చుట్టూ రావాలంటే అన్ని దేశాల చుట్టూ రావాలంటే ఒక జనంలో అవుతుందే కాబట్టి జగత్ కూడా ఎట్లా కనబడుతుంది అనంతంగా అనంతంగా తోస్తున్నట్లుగా ఉన్నది కానీ లక్షణ రీత్యా చూస్తే ఎట్లా ఉంది దృశ్యంగా ఉంది దాని లక్షణం ఏంటి దృశ్యం సమస్య కాబట్టి దృశ్య రూప జగద్భ్రాంతిలో పడవద్దు అది సదా నిలిచి ఉండవు అందువల్ల నామరూపాదులతో కనపడే దేహం దేహంతో పాటు ఉండే ఇంద్రియాలు మనోబుద్ధులు అన్ని అశాశ్వతమైనవిచారణ అస్థిరములు వికార స్వభావము కలవి ఆత్మ ప్రభావం వలనే జగత్తులోనున్నవి ఇంద్రియ సముదాయమునకు వశ్యమై ప్రాణి ప్రాణికోటి అనుభవంలోనికి వస్తున్నవని గ్రహించాలి మన అనుభవంలోకి వస్తున్నవన్నీ అనుభూతి నిర్ణయముగా ఉన్నవన్నీ దృశ్య రూపములే ఆత్మ ఆత్మ ఆత్మతత్వాన్ని సమగ్రంగా తెలుసుకున్న వ్యక్తి దృశ్య జగత్తులో ఇంద్రియ గ్రాహ్యమయ్యేవన్నీ అసద్వస్తువులని గ్రహించినవాడు వివేకవంతుడు జ్ఞానవంతుడు అని అంగీకరించబడుచు అంటే అర్థం ఏంటి అక్కడికి ఎక్కడకో వెళ్ళాం రాదో అద్భుతం ఉన్నారు నేషనల్ పార్క్ అన్నారు పై నుంచి నీళ్లు పడుతుంది లేదు నయాగరా పాలు పైనుంచి నీళ్ళు కనబడుతున్నా మౌలికంగా చూస్తే ఏమిటి ఒక ఎత్తైన ప్రదేశం ఒక లోతైన ప్రదేశం డిఫరెన్షియేషన్ రెండింటి మధ్య ఎత్తులో తేడా ఉంది ఇది నేరా అది నేరా కానీ ఈ ఎత్తైన ప్రదేశానికి పైనుంచి నీళ్ళు ప్రవహిస్తున్నాయి ఎత్తైన ప్రదేశం చాలా విశాలంగా ఉంది కదా చాలా ఇలా విశాలంగా మన ప్రదేశంలో సమీకరించబడినటువంటి వర్షము కానీ ఏ రకమైన నీళ్ళైనా కానీ అవన్నీ కలిసి ఉన్నదిగా భారమై అన్నది ఆ ఎత్తైన ప్రదేశం నుంచి లోతైన ప్రదేశంలోకి పడతాను ఫాల్ నయాగర అనే ప్రదేశంలో అది జరిగింది దాని ప్రపంచంలో అత్యద్భుతమైన వింతగా దాన్ని మనం ప్రొజెక్ట్ చేశాం ఏమిటి అంటే బాగా ఎత్తగిన ప్రదేశంలో నీళ్లు పడుతున్నాయి కాబట్టి మరి హిమాలయ పర్వతాల్లో కూడా ఆ పై నుంచి కిందకి పాలు పడుతూ ఉంటుంది అంతకంటే ఎత్తైంది ఇదే అమ్మ కాదు స్వయంగా మనం చూడలే హిమాలయ మనం వెళుతూ ఉంటే ఆ పై ఎత్తైన శిఖరం పాలు పడుతూ ఉంటుంది మరి అంతకంటే ఎత్తైందేం కాదు కానీ మీరేం చేశారు మీకు మార్కెటింగ్ టెక్నిక్ బాగా అవచ్చు అందుకని అమెరికా వాడు బాగా దాన్ని ప్రొజెక్ట్ చేసుకుని దాన్ని ప్రొటెక్ట్ చేసి దాన్ని టూరిజంగా మార్చేసి ఓ బోర్డు ఎట్టి నీళ్ళ చేసి మీద నీళ్లు పడుతుంటే పిల్లలకి ఏరెత్తలు పడతారు కాబట్టి నీలో బాల్య చాపల్యాన్ని అడ్డుగా ఆ దృశ్యం ఆ సమయానికి సన్సెట్ ఆ సమయానికి సన్ రైజు వల్ల ఆ పంచభూతాత్మకమైనటువంటి సమ్మేళనం వలన నీకు అదే కాసేపు ఓహో అనిపిస్తుంది ఆహా అనిపిస్తుంది కాసేపటి తర్వాత మౌలికమైన దృష్టితో చూస్తే ఏముందమ్మా ఇట్లా ఎవడికైతే ఇది దృశ్య వస్తువుగా కనపడిందో దృక్స్థానాన్ని చూసాడు వాడికి ఏమనిపించింది గ్రేట్ థింగ్ ఈస్ దేర్ ఇన్ అనుకున్న వాడికి ఏమైపోయింది సర్వ జగత్తు సామాన్యమైపోయింది అనుభవనీయమైన జగత్తు మొత్తం సామాన్యమైపోయింది అక్కడ విశేషం తోచదు ఎప్పుడైతే విశేషం తోచలేదో నీకు అందులో సంగత్వం ఏర్పడదు ఎప్పుడైతే విశేషం బోధకూ నీకు అనుభూతం కాలేదో నీకు అందులో సంగత్వం ఏర్పడదు ఆహా ఓహా అనుకున్నామంటే అది స్మృతిని ఏర్పరుస్తుంది సంగత్వాన్ని ఏర్పరుస్తుంది వాసనాబోదాన్ని ఏర్పరుస్తుంది ఆకర్షణ ఏర్పరుస్తుంది ఒక్క దెబ్బకి ఎన్ని ఏర్పరుస్తున్నా చూడు ఆహా ఐఫోన్ అద్భుతం అన్నాడు అంతే ఫినిష్ ఐఫోన్ పొందేదాకా వాడు ఊరుకోడండి నీకేం తెలుసండి శాంసంగ్ ఎయిట్ ఆహా అద్భుతం అన్నా విశేషం వచ్చి చేరిందాన్ని ఒక్కసారి దృశ్య రూపంలో కనుక నీకు విశేషం చేరిందంటే అది నేను ఆకర్షించేస్తున్నా ఎందుకని కడా పంచభూతాలే ఉన్నాయి ఆ కడా పంచభూతాలే ఉన్నాయి నీ దృక్కుని ఆ దృశ్యం ఆకర్షించేస్తుంది కానీ మరి దృక్ సాక్షి కదా నువ్వు నువ్వెవరివి దృక్కు సాక్షివి నువ్వు దృక్కు కూడా కాదు కానీ మరి దృశ్యానికి ఎట్లా ఉంటున్నావు సాంగత్వం చేత అవివేకం చేత అజ్ఞానం చేత అవిద్యా మోహం చేత ఇవి కారణాలు నీ స్వస్థానం ఏమిటి అసలు దృక్కు సాక్షివి ఎటైపోయింది ఇందాక దృశ్యాంగా నువ్వు ఎవరివి నేను నేను సాక్షి స్వరూపండి నీవు కిందకి దిగి రావాలంటే దాటి రావాలి దృశ్యం ఇది ఎవరు ఆహా లడ్డు అన్నమాట లడ్డు అనగానే డైరెక్ట్ దృశ్యాన్ని కనెక్ట్ అయిపోయాం కనెక్ట్ అయిపోయేటప్పుడు ఏమైంది సంగతం స్మృతి ఆకర్షణ అవిద్య అజ్ఞానం అవివేకం మోహం ఇట్లా పనిచేస్తాయి అన్నమాట ఇది మమకారంతో కూడా ఉంటుంది అహంకారంలో కూడా ఉంటాం ఎన్ని చోట్ల ఈ మోహ బంధం వల్ల ఏమైంది మమకార అహంకారములతో కూడినటువంటి అభిమానం గట్టిపడిపోయింది ఇప్పుడు వీళ్ళ అమ్మగారిని ప్రపంచం అంతా ఎవరికేమైనా నాకేం సంబంధం లేదు మా అబ్బాయి బాగుంటే సార్ ట్రంప్కి నూట నాలుగు జరం వచ్చిందటండి సిక్ అయిపోయేటండి హాస్పిటలైజ్ వాడికి అయితే నాకేమిటి మా అబ్బాయి బాగున్నాడో లేదా ముందే చూపు దృశ్య రూపం మమక అభిమాన ఇట్లా ప్రతి ఒక్కొక్కడికి ఒక్కొక్క దాని మీద పనిచేస్తాం నీకున్న విశేష లక్షణాలు ఏమిటో నువ్వు గుర్తించాలి అందరికీ అన్ని ఉండవు అందరికీ అన్నింట్లో అవివేకం ఉండదు ప్రతివాడు కొన్ని విషయాలలో సాక్షిగానే ఉంటాడు లో ఏం లోపం లేదు జ్ఞాన గాన జ్ఞానంతోనే ఉంటాడు కొన్నింటి చేతే ఆకర్షించబడి ఆ అవివేకానికి కాబట్టి నువ్వు నీ స్వభావ రీత్యా నీ వ్యక్తిత్వ రీత్యా నీవు ఏ దృశ్యానికి ఏ వస్తువుకి ఏ సంఘటనకి ఏ స్మృతికి ఏ ఆకర్షణకి లొంగుతున్నావో ఏ అభిమానాన్ని పొందుతున్నావో గుర్తించి గ్రహించి నువ్వేమాలంటే ఇప్పుడు విరమించాలి విరమించగానే ఏమైపోయింది అలుప్త దృగ్రూప సాక్షి అందరూ పిల్లాడేమో ఆడబొమ్మ కోసం ఏడుస్తూ ఉంటాడు పెద్దవాళ్ళు ఏమంటారు ఏ అందులో ఏమంది అంటాడు వీడు కూడా పెద్దవాడు ఏం చెప్తాడు అదే చెప్తాడు వాళ్ళ పిల్లలకి ఎదుగుదలలో వివేకం అనమాట అవునా కదా కాబట్టి మనం కూడా అజ్ఞానం అవిద్య అవివేకంలో నుంచి ఎదగాలి విచారణ అంతా ఎందుకు చేస్తున్నాము వివేకం కూడా అల్టిమేట్ గా విచారణ వెళ్ళి మళ్ళా అవివేకంలో ల్యాండ్ అవ్వకూడదు అంటే విచారణ ద్విధంబులు అడి తిరిగి ఇరిగి అడితిరిగి ఇరిగి మళ్ళా మోహభ్రాంతిలో చిక్కుకోకూడదు అందుకనే మొట్టమొదట నిర్ణయ వాక్యం ఇచ్చి దానికి విచారణ కింద ఇస్తాయినా ఒక్కొక్కప్పుడు ఏం చేస్తారు వ్యాఖ్యానం అంతా చెప్పి చివరికి నిర్ణయ వాక్యం చెప్తారు రెండు పద్ధతులు కరెక్టే కానీ నేను ఎక్కడికి తేల్చాలి అల్టిమేట్గా ఏ నిర్ణయ వాక్యం ఉందో ఆ నిర్ణయాన్ని నువ్వు పొందేటట్లుగా చేయాలి విచారణ ఇక నిర్ణయాన్ని దూరంగా వెళ్ళిపోయి చేయకూడదు ఇప్పుడు ఇక్కడ మనకు నిర్ణయ వాక్యం ఏంటి శ్లోకంలో అలుప్త దృగ్రూప సాక్షి ఆత్మ యొక్క లక్షణం ఏమిటి అది అలుప్తము దృగ్రూపము సాక్షి రూపము అలుప్త దృగ్రూప సాక్షి కాబట్టి నిరంతరాయంగా ఇట్లా తెలుసుకోవాలి ఏ భ్రాంతికి గురవుతున్నా ఏ మోహానికి గురవుతున్నా ఏ ఆకర్షణకు గురవుతున్నా అంత దృశ్యమే అజ్ఞానంతం అవివేకంతం ఓకే ఒక కూల్ డ్రింక్ ఉందండి నేను పేర్లో నేను కూల్ డ్రింక్ చల్లగా తాగితేనే దాని ఎఫెక్ట్ ఉంటుంది ఓకేనా నార్మల్గా తాగు అసలు ఒక ఉడక కూడా తాగాలేదు ఎందుకని అదారు చేయబడింది అది చల్లగా అయితేనే నువ్వు తాగలుగుతావు లేకపోతే తాగలేదు కాబట్టి శబ్దస్పరిశరోపరసంధ లక్షణాలలో మరొకటి జాయిన్ అవుతుంది అక్కడ ఒక దృశ్యమే అంటే ఒక రూపమే ఏర్పట్టాలక్కడ రూపానికి తోడు రసం రసానికి తోడు స్పర్శ శీతోష్ణాది స్పర్శ వాటికి తోడు ఇతరత్ర మిగిలిన సంఘాతం అన్నీ కలిసేటప్పటికేమైంది దాని ఆకర్షణ బలవుడి ఎందుకండి మీరు ఆ కూల్ డ్రింక్ ఆకర్షణ ఉండేది రోజుకో బాటిలో పెప్సీ డైటే కానీ అది శాంతించేది కాదు ఏముంది అందులో అనారోగ్య కారణమైనటువంటి వస్తువే తప్ప దాంట్లో ప్రయోజనం ఏం లేదు కదా అంటే నీకేం తెలుసు అసలు కూల్ డ్రింక్లో స్వర్గమే దిగివచ్చి పెప్సీ బాటిలో ఉందనుకుంటాడు అంటే అర్థం ఏంటి అసాపేక్షత దృష్టి ఆ విశేష దృష్టి ఆ రూప జగత్తులో విశేషం ఉన్నది అనే లక్షణం గోచరించేటప్పటికేమైపోయింది ఆకర్షణ ఎట్లా అంటే ఉపమానం చెప్పారు మెడతా దేవం మెడతా దేవం దీపం ఆహారం అనుకుంటుంది అది దానికి దృగ్ రూప భ్రాంచ్ ఉంది అది దానికి ఏ రూప భ్రాంచ్ ఉంది దృశ్య రూప భ్రాంచ్ ఉంది అనమాట దీపం అనే దృశ్యాన్ని చూడగానే దీని దృక్కు ఏమైపోతుందంటే విచక్షణ కోల్పోతుంది కోల్పోయి అక్కడికి వెళ్ళి దానికి తగులుకోండి ఆ దీపం తగులుకోగానే రెక్కలు కాలిపోతాయి రెక్కలు కాలిపోగానే పడిపోతాయి చనిపోయి అది పుట్టడం దీపంచే ఆకర్షించబడటం చనిపోవడం గంటల్లో జరిగిపోతాయి ఇవన్నీ కొన్ని గంటలలోనే కొన్ని వేల లక్షల కిరగీట కాదు చనివ్వండి దీపపురువు మరి దాన్ని చూసి కూడా మానవుడు ఏమైనా ఎన్నో ఇట్లాంటివి రోజు జీవ రోజువారి జీవితంలో చూస్తూనే ఉన్నాం కానీ మనకేమైనా వివేకం వచ్చిందా ఆ విడతల వలె ఆ శలభముల వలె పడిపోతున్నాం అదృశ్య రూప భ్రాంతి పోగొట్టుకోవాలి అలుప్త దృగ్రూప సాక్షిగా నీ స్వాత్మ వస్తువును నిర్ణయం పొందాలి హలో అయిపోయి కావు అది వ్యాఖ్యానం వివేకం అనేది వైరాగ్యానికి పునాది పునాది అంటే ఈ విచారణ క్రమం ఎవరిలో అయితే బలంగా ఉంటుందో వాటిలో వైరాగ్యం సులభంగా వస్తుంది వివేకం స్థిరంగా పనిచేయాలి అంటే వైరాగ్యం ఉండాలి కానీ వైరాగ్యం రావాలి అంటేనే వివేకం ఉండాలి ఇది ఒకదానికి పరస్పర పూరకములు వివేకం ఉన్నవాడికేమో వైరాగ్యం సులభంగా వస్తుంది దానివల్ల వివేకం బాగా పనిచేస్తుంది అద్భుతంగా ప్రభావశీలంగా ఉంటుంది వైరాగ్యం ఉన్నవాడికి వివేకం రావడం సులభం అలా కూడా సులభమే కానీ సరి క్రమం ఏమిటంటే వివేకం అనేది వైరాగ్యం రావడం ముందు విచారణ క్రమం ఉండాలి ఎందుకంటే ముందు నీకు వైరాగ్యం వచ్చింది అనుకోండి విచారణ లేదనుకోండి ప్రశ్న వస్తే సమాధానం రాదు నూట హతాం వస్తుంది అందుకని చాలామంది ఏమంటారు నాకొతే సరే ఎందుకు వద్దురా నాకొద్దు అంటాడు అంతే ధర్మం కదా చేయడం ధర్మం కదా ధర్మాచరణలో భాగంగా చేయాలి కదా అంటే నేను ఎందుకు చేయవు ఆన్సర్ అదే విచారణ వివేకం ముందున్నవాడైతే నేను థీరీ అంతా చెప్పుకొస్తాడు నేను సిద్ధాంత నిర్ణయం అంతా చెప్పుకొస్తాడు దాంట్లో నుంచి జీవన అనవయక్రమానికి సంబంధించిన విచారణ అంతా చెప్తాడు ఆ అనవయక్రమంలో నుంచి సాక్షిత్వ విచారణ అంతా చెప్తాడు ఆ సాక్షిత్వ విచారణలోంచి తాను ఎందుకు నిర్ణయాన్ని తీసుకున్నాడో సాపేక్ష నిరపేక్ష పద్ధతిని స్పష్టంగా చెప్తాడు చూడండి ఎంత స్పష్టత వచ్చింది ఇప్పుడేమైంది దృశ్యం తన్మశ్యం మీకు ఉదాహరణ చెప్తా మా కార్యాలయంలో తలపల్లి ఎండిఓ ఆఫీసులో ఒక పెద్ద చెట్టు ఉండేది చూర్ణ గన్న చెట్టు ఎవరు పూలు కొయ్యారు కదా సాధారణంగా ఆఫీసులో పూలు ఎవరు పోయారు చెట్టు పూలు పూస్తుంది ఒకసారి ఆకులు తక్కువ పూలు ఎక్కువ చెట్టు నిండా పసుపు పచ్చ పూలు ఉన్నాయన్నమాట ఎవరిని చూసినా వేరే మండల ఎండిఓ గారు పక్క మండలం ఎండీఓ గారు మా కార్యాలయం ఆవిడ కూడా కొద్దిగా ఈ ఇంక్లినేషన్ ఉంది ఈ స్పిరిచువల్ ఇంక్లినేషన్ ఆడ కూడా బ్రాంతలే సరే సరే మాట్లాడాము బయటకు వచ్చాం అబ్బా ఎన్ని పూలో అని ఆహా ఎన్ని పూలు ఎన్ని పూలు నేను ఎప్పుడూ జీవితంలో చూడలేదు ఒక్క చెట్టుకి ఎంత బాగుందో ఎంత అందంగా ఉందో అని ఏ దృశ్యం తన్నస్యం కదా అన్న చెట్టు అని కొట్టినట్టు అదే నీతో తాగాల ఏదన్నా చెప్పనేవో మునిగిపోతావు ఇక అప్పుడు జీవిత కాలంలో ఇంకా భ్రాంతి తగల్లేపల నుంచి రావాలి అది వివేకం దృశ్యం కాశ్యం కదా నిలబడిపోవాలి ఆహా అద్భుతం అనగానే నీకు తోచాలి అప్పుడు ఏమైపోయింది బా సామాన్యం అనమాట అందుకని నన్ను ఎవరైనా ఏదైనా అడిగారనుకోండి మ్యాక్సిమం నేను ఇచ్చే ఎక్స్ప్రెషన్ బా అదే మ్యాక్సిమం ఎక్స్ప్రెషన్ అంతకుమంది ఇంకేం ఉండదు ఎందుకని ఎంత విషయం తన నష్టం ఏదో కాలంలో పోతుంది ఇప్పుడు అద్భుతం అంటున్నావు కాసేపు అవితే నువ్వే అద్భుతం అనవు అన్నవాడే కసేపాయితే అది అన్నాడు మరి ఎందుకని ఎట్లా పోయింది కసేపట్లో నీళ్ళు దృక్స్థితి మేలుకుంటుంది ఈ దృశ్య స్థితి పోయి దృక్స్థితి మేలుకుంటుంది మేలుకోగానే ఏమైపోయింది దీని ప్రభావం పోయింది కానీ ప్రభావం ఏంటంటే మేల్కొన్న ఇంకో దానికి అంతే కదా అనానాత్వ భ్రాంతి ఉంది అనేకత్వ భ్రాంతి ఒకదాని ఒకదాని ఒకదాని దీనికే భ్రమరం అంటారు భ్రాంతికి కూడా భ్రమరమే ఆధారం అదేంటంటే ఓ పుష్పం మీద వాళ్తుంది అదే అవుతుంది అది కంప్లీట్ చేయొచ్చు కదా పక్కగా చూస్తుంది పక్కన ఇంకో రంగులో పుష్పం కనబడుతుంది ఆహా ఇది ఇంకా బాగుంటుంది దాని వాళ్ళు ఇంట్లో ఒక పూను వదిలి ఓపు ఓపు అదే దాని అల్టిమేట్ గా అది స్వీకరించేది మరంతమే పువ్వు ఎలా ఉన్నా మకరన్నంలో తేలా ఉండదు కదా అనేటటువంటి సత్యం దానికి బోధపడదు అది తేనెటేగాకి నిరంతరాయంగా వచ్చిన భ్రాంతి ఏంటి ఓ ఈ పువ్వులో తేనె బాగుంటుంది ఆ పువ్వులో తేనె బాగుంటుంది ఆ పువ్వులో తేనిపోయింది అంటే ఆ పోతూనే ఉంటుంది అది ఎంత దూరం ప్రయాణిస్తుందంటే మూడు మైలు ముప్పై మైలు కూడా ప్రయాణిస్తుంది ఒక రోజులో ఎదుర్కొంటూ సాయంత్రానికి తిరిగి గుటికి చేరలేదు మళ్ళా నానా కష్టాలు పడి రాత్రికి చేరి తేనంత ఆ తేనెంతా తెచ్చి గుడ్లో పెట్టి లోహు ఎలా ఉంటాడట దేశమంతా తిరిగి సంపాదిస్తాడు తెచ్చి గుడ్లో పెడతాడు వివేకవంతుడైన ఏం చేశాడు వాడు సంపాదించి పెట్టినంత పరపరా కత్తి పెట్టి ఆ తేనెంతా గుట్టుకున్నాడు ఎవడు వివేకవంతుడు కాబట్టి ఎప్పుడు ఆ తేనె తేగలే ఉండకూడదు సేనిటీగా నేర్పేటటువంటి పాఠం అన్నమాట ఈ నానాత్వభ్రాంతిని విడవాలన్నా ఎందుకంటే కాసేపు ఈ దృశ్య వస్తువు కాసేపు ఆ దృశ్య కాసేపు ఈ సినిమా కాసేపు ఆ సినిమా ముఖ్యంగా సినిమాభ్రాంతి అన్నవాడు చూడండి ఒక సినిమా చూస్తాడు చూసి ఆహా అనుకోగానే ఏమైంది మళ్ళీ ఇంకో సినిమా మళ్ళీ ఇంకో సినిమా అది అవదే కదా ఎప్పటికద జీవితంగా ఎప్పటి కాదు ఇందులో ఏముంది ఏం లేదు కదా అంత అసత్యం కదా నటన కదా వాడి పాట వాడిది కాదు వాడి మాట వాడిది కాదు వాడి ఏది వాడిది కాదు అవునా అన్ని వాడిలే అయినట్టుగా భ్రాంతి చెందిస్తున్నాడు అంటే మరి ఆ భ్రాంతిగత దృశ్యాన్ని చూసి నువ్వు భ్రాంతిలో పడిపోయి ఆహా ఓహో అనుకోవడం కాసేపు పరకాయ ప్రవేశం ఆ సినిమా హాల్లో కూర్చున్న సేపట్లో ఏదో ఒక పాత్రలో ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక ఉచితమైనటువంటి నీలో ఉన్న బలహీనతను ఆశ్రయించి అందులో పరకాయ ప్రవేశం చేశాను బాహ్యంలో బలహీనుడమ్మ ఏమైనా కొట్టలేడు అక్కడ హీరో ఒక దెబ్బతో పది కొట్టాడు ఆహా ఎంత బాగా కొట్టాడు ఏమైపోయినప్పుడు తాత్కాలికంగా తాను కూడా ఆ హీరో స్థానంలో పరకాయ ప్రవేశం చేసేసాడు ఆనందించండి దృశ్య వస్తువు ఆ అనుభూతి స్మృతిగా మిగిలింది ఈ ప్రపంచంలో ఎవరైనా అసలు డ్యూట్లు పాడేవాళ్ళు కనుకుంటున్నారా పాటలు పాడేవాళ్ళు ఎక్కడైనా ఉన్నారా నిజ జీవితంలో వేరే సినిమా హాల్ అందరూ పాటలే పాడతారు అన్న కదా ఆహా పాటలు ఎంత బాగున్నాయనుకుంటా అనుకుంటూ చెప్పుకుంటూ బయట వచ్చారు ఎందుకని కాబట్టి దృశ్య రూపం ఇట్లా నాత్వ్రాంతి అనమాటది ఇట్లా కాసేపు శబ్దం కాసేపు స్పర్శ కాసేపు రూపం కాసేపు రసం కాసేపు గంధం ఇట్లా ఒకటి మారి ఒకటి ఒకటి మారి ఒకటి ఏదో ఒకటి పని చేసేస్తానే ఉండదు ఆ ఐదు పని చేయకుండా తటస్థంగా ఉంటే నీకు నీరసంగా నిరాశగా నిరాసక్తంగా కాదు వాటి లైఫ్ అనిపిస్తుంది మెదని అనుభవించకుండా కనుక నిన్ను అట్లా ఉత్సాహంగా అనిపించదు ఎందుకంటే విషయాలు ఏగా కానీ అట్లా కొంతకాలం ఉంటే నేను సచ్చిదానందంలో స్థానం వస్తుంది నృగ్వస్తువుగా సాక్షిగా కనుక ఉన్నప్పుడు ఏమైపోతావు ఆ సచిదానంద ఘనమైన స్థితిలోకి నీ మనసు బుద్ధి ప్రవేశించి తమను తాము కోల్పోతాయి అప్పుడు పొందేటటువంటి స్థితులు వేరే అప్పుడు పొందేటటువంటి అనుభూతి వేది ఒక్కసారి దాన్ని కనుక అనుభవిస్తే మరల తిరిగి విషయంలోకి రా మనస్కరించదని మనసు మన తిరిగి పుట్టదు అది ఆ ఆత్మానుభూతిలోనే విశేషం ఆత్మ విషయం ఎందుకు చెప్తున్నారు ఒక్కసారి నీ ఇంద్రియాలను వెనక్కి తీసుకుని రెండు గడియల పాటు నవైనా రెండు గడియల పాటు కనుక దానిని ఆత్మనిష్టలో కనుక ఉంచేస్తే అలా కనుక అభ్యాసం చేస్తే అవి ఆత్మ సంయమన స్థితిని కనుక పొందితే తిరిగి మరల అవి పుట్టడానికి నువ్వు నువ్వు విచ్చగించవు అవి మళ్ళా పుట్టి వ్యవహరించడానికి నీకు ఇష్టం ఉండదు అందుకే నేను చెప్పింది అది చతుస్సంధ్యలలో అటు ఇటొక ఘడియా పెట్టుకుని చేస్తే అభ్యాసం నీకు తెలియకుండానే నువ్వు సాధ్యం అయిపోతావు అంటే నువ్వేం పెద్ద కష్టం కూడా ఆ సాధన చేస్తే సార్ ఈ విచారణ చేస్తే సార్ సులభంగా గడి దాటిపోతా చదునా